ఆ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని అనుసంధానం చేయడానికి దర్భపుల పనికి వచ్చిందా పనికిరాలేదా పనికి వచ్చిందా మరి ఆ మంత్ర బలం నుంచి వచ్చింది అది బ్రహ్మాండ శక్తి అర్థమైందండి రామాయణంలో ఆయన అనేక రకమైనటువంటి దివ్యాస్త్ర శస్త్రాలని ఆ అసురులను నిర్జించడానికి వాడాడు ఇది రామాయణంలో మనకి కనిపించే విశేషం అలాగే కృష్ణావతారంలో కూడా ఆ తామసిక శక్తులను నిర్దించడానికి ఆయన అనేకమైనటువంటి దివ్యాస్త్ర శస్త్రాలని దివ్యమైనటువంటి శక్తులని బాల్యంలోనే పోయాడు కృష్ణావతారంలో మరి ఇప్పుడు ప్రకృతి అన్నాగా రెండు ఉంటాయా ఉండవా సాత్విక శక్తులు ఉంటాయి రాజసిక శక్తులు ఉంటాయి తామసిక శక్తులు కూడా ఉంటాయి అవునా కదా మరి ఈ జ్ఞాన భూమికలోకి వచ్చేటప్పటికి ఇతనికి ఏ ఆకర్షణ కలుగుతుందటడు ఈ తామసిక శక్తుల యొక్క ఆకర్షణ కలుగుతుందట ఎందుకనిట అంటే బొడ్లో కత్తి ఉంటే వాడాలనిపిస్తుంది చేతిలో జ్ఞానం ఉంటే వాడాలనిపిస్తుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వేమైనా చెప్పావు ఏ దృష్టితో చూస్తారు గారు డాక్టర్ గారు దృష్టితోనే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అర్థమైనా అలాగే మాస్టర్ గారు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవనుకో వాళ్ళే దృష్టి కోణాలు ఆలోచిస్తున్నాడు ఆ వృత్తిపరమైనటువంటి పరిమిత జ్ఞానం కాస్త జీవితం అంతా పరుచుకునేటప్పటికీ అన్నిటిలో అదే వృత్తిపరమైనటువంటి దృష్టికోణం వచ్చి చేరిపోయింది ఇప్పుడు ఈ నాలుగవ జ్ఞాన భూమికలో ఉన్నవాడికి ఆ బ్రహ్మాండ శక్తుల యొక్క జ్ఞానం వచ్చింది వీడికి జ్ఞానం కలిగినప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతున్నటువంటి ఏ దైవీ శక్తులైతే ఉన్నాయో ఇచ్చా క్రియా జ్ఞాన ఆది పరాశక్తులనే ఐదు శక్తి పంచకం ఏదైతే ఉందో ఈ శక్తి పంచకం అంతా కూడా అతనికి స్వాధీనమై ఉంది ఇతనికి ఏ స్వాధీనమై ఉంది ఇప్పుడు ఇచ్చా క్రియ జ్ఞాన ఆది పరాశక్తులు అనేటటువంటి ఐదు శక్తి పంచకం అంతా కూడా స్వాధీనమై ఉందన్నమాట ఎప్పుడైతే అలా స్వాధీనమై ఉందో ఏమయ్యాడు ఆ శక్తిని వినియోగించమనేది ప్రేరణ పొందిస్తూ ఉంటుంది మీకు ఉదాహరణ చెప్పనా కండలు బాగా పెంచిన వాడు ఏం చేస్తాడు ఏదన్నా వాడు కొద్దిగా ఆవేశం రాగానే ఆ కండ బలాన్ని వాడటానికి అవునా కాదు అట్లాగే జ్ఞానబలం భౌతిక బలం జ్ఞానబలం కూడా అంతే నీకు జ్ఞానబలం వచ్చేసింది అనుకోండి ఏం చేస్తావు ఆ బలాన్ని వాడే ప్రయత్నం చేస్తావు అట్లాగే ఈ నాలుగో జ్ఞాన భూమికలు బ్రహ్మాండ శక్తులైనటువంటి శక్తి పంచకం స్వాధీనం అవుతుంది ఎప్పుడైతే ఇవి స్వాధీనమైనయో ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో నేను చేయలేనిదంటూ ఏదీ లేదు అనేటటువంటి అహం బలపడు నాకు అసాధ్యం ఏమీ లేదు నేనేదైనా చేయగలను రావణాసురుడు ఏం నాలుగో జ్ఞానభూమిక అనమాట ఏం చేశాడంటే అన్ని జ్ఞానాలు ఉన్నాయి అతనికి కానీ అసలైన ఆత్మజ్ఞానం లేదు లేకపోతే అప్పటికేమయ్యాడు నవగ్రహాలని స్వాధీనం చేసుకున్నాడు ముల్లోకాలని జయించాడు అన్నింటినీ స్వాధీనపరచుకున్నాడు ఇలాంటి రాక్షసులు మనకు పురాణాల్లో బోడుబని కనబడదా వీళ్ళందరూ ఎక్కడ దాకా వచ్చారు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు అక్కడ కొడితే ఎక్కడ పడ్డాడు వెళ్ళి సాంతం రాజదేజం మళ్ళా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అర్థమైందండి కాబట్టి ఈ బ్రహ్మాండ శక్తులైనటువంటి ఇచ్ఛా క్రియా ఆది జ్ఞాన ఆది పరాశక్తులని తెలుసుకొని స్వాధీనం చేసుకోవడం ఎంత ముఖ్యమో వాటి నుంచి ముక్తుడవడం కూడా అంతే ముఖ్యం ముక్తుడవయ్యేటటువంటి ఐదో జ్ఞానభూమికలోకి చేరావా ఈ ఐదు శక్తులు లోక కళ్యాణ అదే ఈ ఐదు శక్తుల్ని సృష్టిలో రజోగుణ ధర్మంతో తమో ధర్మంతో వాడి గుణధర్మానికి సత్వగుణానికి కూడా లొంగి నువ్వు ప్రకృతిని గనక వినియోగించావు అనుకో అప్పుడేమయ్యావు అధోగతి చెంది ఆ మళ్ళా చైతన్య వ్యావర్తనమైనటువంటి రాతి దశకి శిలా మృతికల్లాగా వెళ్ళిపోతారు అసలు చైతన్యం అలా అధోగతి పాలవుతోంది కాబట్టి ఆ జాగ్రత్త అని ఎంతో హెచ్చరికగా చెప్తున్నారు చదవ చైతన్య భూమి అక్కడ కావండి ఏం చెప్తున్నాడు ఇప్పటివరకు మనం మాట్లాడేందుకు చెప్తున్నాడు అర్థమైందా అష్ట సిద్ధులన్నీ ఎందులో ఉన్నాయట నాలుగో జ్ఞానభూమికులోనే ఉన్నాయి కాబట్టి యోగ సిద్ధులన్నీ ఎందులో ఉన్నాయట నాలుగో జ్ఞానభూమికులోనే ఉన్నాయి అర్థమైందండి కర్మ మార్గంలో ఉపాసన చేసుకుంటూ వచ్చే వాళ్ళకి వచ్చే సిద్ధులు కూడా ఎక్కడ ఉన్నాయట అవి నాలుగో జ్ఞానభూమి అంటే కర్మ మార్గమైనా భక్తి మార్గమైనా యోగ మార్గమైన ఏ సిద్ధి దశనైతే పొందింపజేస్తుందో ఆ సిద్ధి వల్ల పొందినటువంటి అన్ని అన్ని రకాలైన సిద్ధులు కూడా ఈ నాలుగో జ్ఞానభూమిక దగ్గరే అన్నీ నీకు ఫలిస్తాయి అనమాట ఆ ఫలించిన దాంట్లో ఏం పుడుతుందట నేనంతకాలం నుంచి ఇలా ఉన్నాను నేను ఎంతకాలం నుంచి ఇలా చేయగలుగుతున్నాను ఇలా లోపల అహం బలపడుతుందన్నమాట ఏ అహమైతే జ్ఞానాన్ని కప్పేస్తుందో కమ్మేస్తుందో అజ్ఞానకారణం అవుతుందో అది ఎక్కడ పుట్టినట్టు ఇప్పుడు ఈ నాలుగో భూమికిలోనే తలెత్తింది తలెత్తి ఆ సిద్ధుల ద్వారా పొందినటువంటి సమస్త శక్తులన్నీ కూడా అహంకారం చెప్పు చేతలో పనిచేసేట్టుగా మారిపోయింది ఏ అహాన్ని పోగొట్టుకోవడానికైతే ఈ ఉపాసనలు కర్మకాండ విధానం అన్ని చేసి కర్మ కర్మభక్తి యోగ మార్గాల ద్వారా సిద్ధి దశను పొందాడు ఈ సిద్ధులన్నీ కూడా ఏమైపోయినాట అహాన్ని నిరసించకపోవడం చేత అహం చెప్పు చేత అవి పనిచేసే దిశకి చూడండి వెనకాల ఎలా ఉందో కాబట్టి నిరంతరాయంగా మనం గమనిస్తూ ఉండాలి అనేటువంటి హెచ్చరికను మళ్ళా చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఎక్కడ దాకొచ్చాడు బుద్ధి వికాసం పూర్తి అయిపోయింది సిద్ధి దశకి చేరిపోయింది ఇంకా బుద్ధిలో వికాసం పొందేది ఏమి లేదు బుద్ధి దశ నుంచి ఏమవ్వాలి చైతన్య స్థితిని పొందాలి ఒక్కసారి తన మూలమైనటువంటి చైతన్య స్థితిలో ఈ బుద్ధి లయమైపోతే ఇంకా అప్పుడు బుద్ధి అనే దశలో లేదుగా అప్పుడు ఈ సిద్ధి పొందినటువంటి శక్తులను వినియోగించడిగా అదే ఈ బుద్ధిని తీసుకెళ్లి చైతన్యంలో లయం చేయడం ఎట్లాగో అప్పుడేమైపోయాడు ఈ పొందినటువంటి సిద్ధి పొందినటువంటి శక్తుల్ని వినియోగించడంలోనే బుద్ధి నిమగ్నం అయిపోయింది డాక్టర్ గారికి ఎనాటమీ అంతా బాగా తెలుసా తెలియదా తెలుసా కాలి గోరు నుంచి తల వెంట్ర వరకు డాక్టర్ గారికి పాఠం చెబుతారు చెప్తారా చెప్పరా చెప్పినప్పుడు మరి ఆత్మస్వరూపం బోధపడాలో అవుతా ఎందుకని వాళ్ళకు తెలిసినంత పర్ఫెక్ట్గా ఎనాటమీ మిగిలిన వాళ్ళకి తెలియదు అవునా కదా ఇన్ని అవయవాలని ఏ శక్తి సమన్వయపరిచి సంఘటిత పరిచి అది పర్ఫెక్ట్గా పనిచేయిస్తుంది అనే ప్రశ్న రావాలా వద్దా కానీ డాక్టర్ గారికి ఆ ప్రశ్న వస్తుందా కిడ్నీ పనిచేస్తుందా లేదా గుండె పనిచేస్తుందా లేదా ప్యాంక్రియాస్ పనిచేస్తుందా లేదా ఏ అవయవానికి అవయవం అవయవం యొక్క పనితీరుని అధ్యయనం చేస్తున్నాడే తప్ప ఇన్ని అవయవాలని సమన్వయీకరించి పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞా చైతన్యం ఎక్కడ ఉంది శరీరంలో అనే ప్రశ్న కలిగిందా డాక్టర్ గారికి కలగలేదుగా అసలు ఎందుకు ఎనాటం నేర్చుకోవాలి మీరు మనం దేనికే విడివిడిగా పనిచేస్తున్నాయా పనిచేయడం లేదే ఓకే ఈ బ్రెయిన్ కూడా ఎవరు పనిచేస్తున్నారు మనం దానికి అనేక రకాల వ్యాధులు చెప్పుకొచ్చాం కదా దానిలో కూడా సమన్వయ లోపం ఉంది దాని సమన్వయ లోపం వల్ల కింద ఉన్నటువంటి కూడా సమన్వయ లోపం వచ్చింది కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ కూడా ఒక అవయవమేగా అంతేనా కాదా బ్రెయిన్ కూడా ఒక అవయవమే మరి అది ఆ అవయవాన్ని పనిచేయించేటటువంటి ప్రజ్ఞా చైతన్యం ఎవరు ఉండాలా వద్దా ఆ నేను తెలుసుకోవాలా వద్దా ఈ రకమైన ప్రశ్న రావడం డాక్టర్లకు సులభమా మనకు సులభమా అంటే డాక్టర్లకే సులభం ఎందుకని వాళ్ళకు వ్యవస్థ అంతా తెలుసు వాళ్ళకి మనకు పంచీకరణం ఏంటో తెలుసు వాళ్ళకి వ్యవస్థ అంటా తెలుసు అవునా కదా పంచీకరణాలు నేర్చుకున్నామండి పంచీకరణ నేర్చుకుని ఏం చేయాలంట నువ్వు అదే ఈ ఐదు ఐదులు ఇరవై ఐదు నడుపుతున్న వాడెవడు వాడు కదా ప్రధానం వాడు అధిష్టానం కదా అట్లాగే ఈ దేహంలో ఉన్న అన్ని ఇంద్రియాలని సమన్వయీకరించి నడుపుతున్న ఎవడు వాడు కదా ప్రధానం వాణ్ణి తెలుసుకోవడం జ్ఞానం అవుతుందా అవయవాల యొక్క వ్యవహారాన్ని తెలుసుకోవడం జ్ఞానమవుతుందా తెలుసుకుంటే జ్ఞానమైంది అంతేనా కాదా కాబట్టి ఎవరైతే అట్లా ఈ వ్యవహారంలో నుంచి ముక్తమయ్యేటటువంటి స్థితికి చేరతారో రెండు వ్యవహారాలు ఉన్నాయి మనకి పదార్థగతమైన వ్యవహారము శక్తిగతమైన వ్యవహారం రెండు ఉన్నాయా లేవా మనలో ఇప్పుడు ఉన్నాయిగా పదార్థగతమైన వ్యవహారము ఉంది శక్తిగతమైన వ్యవహారం కూడా ఉంది ఈ రెండు వ్యవహారాలని ఎవరైతే దాటి స్వరూపజ్ఞానంలోకి చేరాడో వాడేమో జీవనముక్తులయ్యాడు ఎవడైతే స్వరూపజ్ఞానంలోకి చేరలేదండి నీకు శక్తి వ్యవహారంలో బలం ఉంది అప్పుడేమయ్యావు అప్పుడు ఆ సిద్ధి దశలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ వాడుతూ ఉంటాడు అర్థమైందండి అదే పదార్థగతమైన విజ్ఞానంలో నీకు బలం ఉంది రసవాద విజ్ఞానం అన్నారు దాన్ని దాన్నేమన్నారు రసవాద విజ్ఞానం అన్నారు ఆ రసవాద విజ్ఞానంలో బలం వాడు అందులోనే జీవితం అంతా జరిగిపోతుంది అప్పుడు ఈ మానవోపాధి ఏమైపోయింది ఏదైతే ఐదవ జ్ఞాన భూమికి అధిరోహించడానికి యుక్తమైన ఉపాధి మానవ ఉపాధి జీవన్ముక్తావస్థకు యుక్తమైన ఉపాధి మానవోపాధి ఆ ఐదవ జ్ఞాన అధిరోహించకుండానే అయితే పదార్థ విజ్ఞాన శాస్త్రంలోనో లేకపోతే శక్తి విజ్ఞాన శాస్త్రంలోనో వాడు నిమగ్నం అయిపోతాడు తద్వారా ఏమైపోయాడు ఆ ఉపాధి వృధా అయిపోయింది ఇంకా ఏమయ్యాడు గుణధర్మానికి లోబడిపోయి లోక వినాశనానికి కూడా కారణమయ్యేటటువంటి అగత్యాన్ని పొందాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు వాళ్ళు అంటే సంజ్ఞారూపకం నిజానికి దైవానికి రూపాలు లేదు కదా శక్తికి రూపం ఉందటండి సూర్యుని నుంచి మనకి శక్తి ప్రవహిస్తుందండి ప్రకాశ రూపంలో శక్తి ప్రవహిస్తుందండి అగ్ని రూపంలో శక్తి ప్రవహిస్తుందండి ఆ ప్రకాశానికి రూపం ఉందా లేదుగా మరి మనం ఏం చేశాం ఇది శివుడు ఇది ఈశ్వరుడు ఇది విష్ణువు ఇది బ్రహ్మ ఇలా రూపనామాలన్నీ పెట్టేశాం రూపనామాలు పెట్టి ఊరుకున్నావా మనకున్న సంసారం వాళ్ళకి లేకపోతే బాగోదు కదా అందుకని వాళ్ళకు ఏం చేశాం ఆ భార్యలు పిల్లలు మరి భార్యలు పిల్లలు ఉంటే మనలాగా వాళ్ళు కూడా ఎక్కడికన్నా స కుటుంబ సమేతంగా వెళ్ళాలి అంటే వాహనాలు ఉండాలా వద్దా వాళ్ళకు వాహనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం అవునా కదా మనకింత వ్యవహారం ఉన్నప్పుడు వాళ్ళకు వ్యవహారం లేకపోతే బాగుంటుందంట అని వాళ్ళకు కొన్ని రకాలైన వ్యవహారాలు ఈ రకమైనటువంటి సంజ్ఞారూపకమైన బోధన దీనేమన్నారు ఎందుకు కల్పించారట ఇది ఇప్పుడు నాలుగు వేదాలు రాసినటువంటి వేదవ్యాసుడు ఉపనిషత్తులు కూడా రాశాడు బ్రహ్మసూత్రాలు కూడా రాశాడు అన్నీ ఎవరికి అర్థం కాకుండా తయారై సామాన్య మానవులకి ఈ దైవత్వం అంటే ఏమిటో అర్థం కావట్లేదండి మీరు ఎంత బుర్ర బదులు కొట్టుకున్నట్టు చెప్పినా మాకు అర్థం కాలేదండి అన్నారు సరే అయితే మీకోసం పురాణాలు చెప్తాబడ్డన్నారు అందుకని పద్దెనిమిది పురాణాలు చెప్పాడు పురాణము అంటే ఏంటి పురాతనమైన దాని గురించి ప్రవచించే లేదు అది పురాణం పురాతనం ఏది పరమాత్మ పరబ్రహ్మ పురాణం యొక్క లక్ష్యం కూడా అదే కానీ ఇక్కడేముంటుందట సంజ్ఞారూపకమైన బోధన ఉంటుంది ఉదాహరణ చెప్తా తల్లి పిల్లవాడికి బలమైన ఆహారం పెట్టాలండి ఇప్పుడు డాక్టర్ గారు ఈవిడ పిల్లవాడికి బలమైన ఆహారం పెట్టాలి లేదు మనవాడికి బలమైన ఆహారం పెట్టాలి లేదు ముని బలమైన ఆహారం పెట్టాలి క్యారెట్ తింటే బలం వస్తుంది నువ్వు తిను అందనుకోండి తింటాడు అడు తినడు లో ఏ విటమిన్ బాగా ఉంటుంది ను ఏ విటమిన్ బాగా తినాలి అని ఇప్పుడు మూడు మూడేళ్ళ పిల్లాడికి తితే వాడు కానీ అర్థమైందా వాడికి ఏం అర్థమైంది తీగా ఉంది పొలగా ఉంది ఆరు రుచులే అర్థమవుతాయి వాడికి మిగిలిన ఏం అర్థం కావు అవునా కదా క్యారెట్ తీండు తినరా అన్నాడు అనుకోడు వాడి పరిజ్ఞానం లోపలికి వచ్చేసింది క్యారెట్లో ఏ విటమిన్ బలంగా ఉంటుంది తినరా అని అవును అర్థం కాలేదు అంతేనా కదా క్యారెట్ తీగా ఉంటుంది అన్నప్పుడు పిల్లవాడు తినేసాడు అర్థమైందా ఏమిడి తేడా ఇప్పుడు బుద్ధి యొక్క ఒప్పుదల అంతేనా కాదా కాబట్టి నువ్వు ఏ పరిజ్ఞానానైనా ఎట్లా వాడాలంటే ఇప్పుడు ఆ నువ్వు బోధించేవాడు ఎప్పుడు కూడా సంజ్ఞారూపకంగా బోధించడం ద్వారా వాడున్న స్థాయికి దిగి ఉదాహరణ వల్ల ఏమైంది మనకి సిద్ధాంతం సులభంగా అర్థమవుతుంది సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా చెప్పుకుంటూ పోయావండి ఏమైనప్పుడు ఈయన ఏం చెప్పాడో మనకు అర్థం కాలేదు ఒక గంట వింటాడు ఓ గంట విన్న తర్వాత లాభం లేదండి ఇంక ఈయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాడు అదే ఉదాహరణ చెప్పేటప్పటికేమయ్యేది ఒరే ఇది నా గురించే చెప్తున్నాడు వినాడు ఎవరికో చెప్పడం లేదు నా జీవితం గురించే చెప్తున్నాడు నా గురించే చెప్తున్నాడు నేను తెలుసుకోవాలని చెప్తున్నాడు అనేది స్ఫురణ కలిగింది అనమాట కాబట్టి పురాణాలని చెప్పబడ్డాయి ఈ సంజ్ఞారూపకమైన బోధనతో చెప్పబడ్డాయి అదే ఇక్కడ చెప్తున్నారు శివుడు మేడలో పాము ఎందుకు వేశామండి ఆయనకేం పని పాడాలి ఆయన హాయిగా సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ప్రశాంతంగా ఉన్నాడు కదా ఆయన మెళ్ళో పాము నెత్తిమీద నీళ్లు పెట్టకపోతే మనకు ఆనందంగా ఉందే లేదుగా అవునా కదా శివుడు ఒకసారి ఊహించుకోండి మెళ్ళో పాము లేకుండా పక్కన త్రిశూరం లేకుండా ఆయన నెత్తిమీద గంగ లేకుండా ఒకసారి శివుడు అని చూసుకోండి నిజానికి అలాగే ఉన్నాడు నువ్వు అలాగే ఉన్నావుగా నువ్వు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనప్పుడు ఆ శివుడే నీవు నేను నా పొందమని ఆయన ఎప్పుడు అలాగే పెట్టాం శివుడు ఎక్కడా మనలాగా తింటూ పడుకున్నట్టు మన వ్యవహారం చేసినట్టుగా శివుడు బొమ్మలు ఏమి ఉండవు ఆయన ఎప్పుడు ఎలా ఉన్నాడు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నాడు కానీ ఆయన మెడలో ఏం చేశాం ఏం చేశాం ఆ కొండలి శక్తిని సంజ్ఞారూపకంగా నిరూపించాలనే ఉద్దేశ్యంతో సర్వజీవుల ఎందున్న ప్రాణశక్తి పేరు కొండలిని శక్తి వేరే ఇంకేమీ లేదు ఏదో ఏదో అని అన్నమాట మానవుడు ఆ ఊహకు తోడయ్యేటప్పటికేమైనా అది విక్షేపం పోయింది ఉండల నీ శక్తి అంటే సర్వ సర్వజీవులయందు ప్రాణశక్తి పనిచేస్తుందా లేదా లేకపోతే అమీబా ఒక సెకండ్లో మిలియనట్టయింది అందులో ప్రాణశక్తే లేకపోతే ఆర్ఎన్ఏ డిఎన్ఏ విఘటన సంఘటన లేకపోతే అణు విఘటనము అణు సంఘటనము దేనివల్ల జరుగుతుంది ఏ శక్తి వల్ల అయితే జరుగుతుందో అదే ప్రాణశక్తి వేరే ఇంకేం లేదు ఇప్పుడు నీ లోపల జరుగుతుందా జరుగుతుందిగా అదే కానీ ఏం చెప్తున్నాం ఆక్సిడేషన్ అనే ప్రక్రియ మైటోకాండ్రియాలో శక్తి విడుదలవుతుందిగా ఆక్సిడేషన్ అనే ప్రక్రియ వల్ల మరి నీ కూడా ఆర్ఎన్ఏ డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది కదా ఆ చేస్తున్న శక్తి పేరు ప్రాణశక్తి కాబట్టి సమిష్టిగా పేర్లు పెట్టామా ఎస్టిగా పేర్లు పెట్టామా ఉన్నది సమిష్టిగానే ఉందిగా మరి సర్వజీవుల ఎందుకు ప్రాణశక్తి కదా దాని పేరే కొండలి శక్తి అదమైన అది నీకు ఆభరణమై తోచిందటప్పుడు ఎందుకు శివుడు మెళ్ళేశాం ఎవరైతే ఆ శివత్వ స్థితిని పొందాడో వాడికి ఏం స్వాధీనమైందటప్పుడు ఆ ప్రాణశక్తి స్వాధీనమైంది అని చెప్పడం అక్కడ ఉద్దేశం అన్నమాట ఆ ప్రాణశక్తి స్వాధీనమైపోయింది ఇంకప్పుడు నీకు అప్పుడు ఏమైపోయావు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ప్రాణం ఉంటేనే నేను ఉన్నాను అవునా కాదా ప్రాణం లేకపోతే నేనలేనా అదేగా మనం రూఢిగా నిర్ణయం అవునా కాదా ఎవరైనా చనిపోయిన ఎరుకెళ్ళి ఏం పోయిందన్నాడు ప్రాణం పోయిందా అరే ప్రాణం పోయిందంటే ప్రాణం రావాలా వద్దా తల్లి గర్భంలో ప్రాణం వచ్చిందా రాలేదా వచ్చిందిగా ఏడవ నెలలో ప్రాణం వచ్చింది డెబ్బై ఏటా ప్రాణం అంతేనా కాదా కాబట్టి ప్రాణానికి రాకడా పోకడా ఉన్నాయా మరి అది కూడా వచ్చిపోయేటువంటిదే శాశ్వతమైందని అన్నావా నేను శాశ్వతుడనే గాని ఈ మధ్యలో వచ్చిపోయేవి శాశ్వతమైనవి కావు నేను ఎవరిని నేను శివస్వరూపుణ్ణి నేను చైతన్యస్వరూపుణి నేను ఆత్మస్వరూపుణ్ణి నేను బ్రహ్మస్వరూపుణ్ణి నేను జ్ఞానస్వరూపుణ్ణి నేను ముక్తస్వరూపుణి అనేటటువంటి పరిణామంలోకి ఎదిగావనుకో అప్పుడేమైంది అన్నీ నీకు పనిముట్లు అయిపోయినాయి నీకు స్వాధీనం అయిపోయినాయి కాబట్టి ఈ చైతన్య స్వాధీనత ఈ శివుని మేళలో పాపం ఏం సూచిస్తుందట ఇప్పుడు ఆ శివస్వరూపుడికి సర్వభూతములైన వ్యాపకమై ఉన్నటువంటి చైతన్యం స్వాధీనమై ఉన్నది అనేటటువంటి బ్రహ్మాండ స్థితిని సూచిస్తోంది వ్యాపక ధర్మాన్ని సూచిస్తుంది ఇటువంటి వ్యాపక ధర్మాన్ని అందుకోవడమే నీ ప్రధాన లక్ష్యంగా శివుడు బొమ్మ ఈ పరిమితత్వాన్ని కోల్పోయి ఆ వ్యాపక స్థితిని పొందాలి నువ్వు అనేటటువంటి జ్ఞాన లక్ష్యంతో ఏర్పాటు చేశారు కాబట్టి పౌరాణిక ధర్మాలలో చూపెట్టేటన్నీ కూడా సంజ్ఞారూపకమైన బోధన ద్వారా వ్యాపకమైన స్వరూప జ్ఞానాన్ని పొందమని సూచిస్తుంది సంబంధిత నాలుగు నిజానికి ఎన్ని ప్రపంచాలున్నాయి ఇప్పుడు సూక్ష్మ అంటే రెండు ప్రపంచాలు చెబుతున్నారు అక్కడ మనం ఎన్ని ప్రపంచాలు చెబుతున్నాం మనకు ఒక ప్రపంచమే ఎందుకని భౌతిక ప్రపంచం ఎందుకని శరీరమే నేనుగా ఉన్నావు కాబట్టి అర్థమైందండి కానీ అసలు వాస్తవానికి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయట ఇది స్థూల ప్రపంచం నేను లోపల సూక్ష్మ ప్రపంచం దాని వెనకాల మానసిక ప్రపంచం అర్థమైందండి అంటున్నావు వేదాంత పద్ధతిలో ఇక్కడేమున్నారు సూక్ష్మ ప్రపంచం మానసిక ప్రపంచం ఈ రెండింటి మధ్యలో ఉందటది ఈ నాలుగో జ్ఞానభూమి ఇప్పుడు మానసిక ప్రపంచాలకి మధ్య స్థితిలో ఉన్నది శక్తికి సంబంధించిన సూక్ష్మ ప్రపంచానికి ఆలోచనలు భావనలు కోరికలతో కూడిన మనస్సుకు సంబంధించిన సిందండి ఏం చేస్తావు అప్పుడు ఏది కనబడితే అదింటా ఏదన్నా వెతికి వివేకం విచక్షణ పని అయ్యేటప్పుడు అవునా కాదా ప్రాణం పోయే పరిస్థితిలో వచ్చేసావు అప్పుడు ఏం చేస్తావు ఏ దొరికితే ఏది కనబడితే దాన్ని విచక్షణ లేకుండా భుజించాడు అప్పుడు ఏమైనా దాని ప్రభావం ఉంటుందా ఉండదా ఉంటుందా దాని ప్రభావం ఉంటుందా ఉండదా అట్లాగే ఆ రకమైనటువంటి విచ వివేచనాహీనతని పొందిస్తుంది అర్థమైనా ఈ సూక్ష్మ ప్రపంచం ప్రాణిక శక్తులు ఉంటాయి ప్రాణశక్తితో కూడుకున్నటువంటి శక్తి ప్రపంచము కోరికలతో కూడినటువంటి మనోమయ ప్రపంచం ఒక వ్యక్తిని స్వాధీనపరుచుకోవాలండి ఎంత టైం పడుతుంది ఒక వ్యక్తిని స్వాధీనపరుచుకోవాలంటే ఎంత టైం పడుతుంది చెప్పలేమా అబ్బా అదే ప్రాణశక్తి స్వాధీనం అయిపోయిన వాడికి మూడు నిమిషాలలో ఒక వ్యక్తిని స్వాధీనపరచుకోగలుగుతాడు శక్తిని వాడతాడు అనమాట అక్కడ ఇది సూక్ష్మ ప్రపంచం అంటే నిన్ను తన దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఆ సూక్ష్మ ప్రపంచంలో ఉన్న శక్తిని వాడతాడు ఒక మూడు నిమిషాల్లో వాడు చెప్పింది చేస్తావు అంతేనవి అంతే నీ సొంత తెలివి పనిచేదికంతే ఇది శక్తిని వాడటం అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి శక్తి పాతం అక్కర్లా గట్టిగా తలుచుకొని ప్రాణశక్తినికరంగా నేనే వినియోగిస్తే మూడు నిమిషాల్లో నిన్ను స్వాధీనపరచుకోవచ్చు స్వాధీనపరచకుండా వాడు చెప్పింది అలా చేస్తా ఇప్పుడు ఏమొచ్చి చేరిందట పక్కనున్న మనోమయ భవనంలో ఉన్న వచ్చి కోరికలు వచ్చి చేరినాయట వీడిని నా మాట ఎట్టాకు పెట్టినాడుగా వీడు బానిసైపోయాడుగా నాకు దాసుడు అయిపోయాడుగా వీడిని నేనేం చేయాలి వాడుకుంటున్నాడు భౌతిక ప్రపంచంలోకి వాడాడు ఇప్పుడు ఈ సూక్ష్మ ప్రపంచం ఆ మనోమయ ప్రపంచం రెండూ కలిసి వీడిని ఎక్కడికి తీసుకొచ్చేసి అధపతనం చెందించి కింద భౌతిక ప్రపంచంలోకి పడేసి ఇట్లా కొంతకాలం వాడేటప్పటికేమైపోతాడు ఆ శక్తి ఖర్చు ఏ సాధన చేసి ఆ శక్తిని అయితే సంపాదించాడు అదంతా వినియోగించేటప్పటికి ఏమైపోయింది ఖర్చు అయిపోయింది ఖాళీ అయిపోయింది ఇప్పుడు మళ్ళా మంత్రం అయిపోతాడు ఆ శక్తిని వాడబోతాడు అది రాదు పని చేయి పని చేయకపోగా ఈ మనోమయ ప్రపంచం బలపడిపోయి ఆ మనోమయ ప్రపంచం ద్వారా వాంఛలను తెచ్చుకునేటువంటి ఏ అజ్ఞాన భూమికలకు సంబంధించినటువంటి బలహీనత ఉందో అది బలపడిపోతుంది బలపడిపోయి వాంఛామయమైనటువంటి అజ్ఞాన ప్రపంచంలోకి లాగబడతాడు ఇప్పుడేం చేస్తాడు బలవత్తరంగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు ఈసారి ఇంకేం చేస్తాడు అవి తీరకపోతే తానే ఉండలేనటువంటి దశకు వచ్చేస్తాడు ఆత్మహత్యకు పాల్పడతాడు ఆత్మహత్యకు పాల్పడే వాళ్ళందరికీ ఇదే చెప్పేది రే బురతకు వాడా ఎట్టాగో వచ్చావుగా వచ్చినవాడు ఏం పోరాడి జీవించడం నేర్చుకోవాలి విజ్ఞానంతో జీవించడం నేర్చుకోవాలి వివేకంతో జీవించడం నేర్చుకోవాలి నీలో ఆత్మహత్యకు ప్రేరేపణ ఎందుకు వచ్చిందాడా ఈ వాంఛామయమైనటువంటి ప్రపంచం నిన్ను డామినేట్ చేసి ఏమైపోయినప్పుడు బా అది లేకపోతే నేను ఉండలేనండిగా అనే దశకి ను వ్యసనపరుని చేసి క్రమేపీ ఇప్పుడు ఏమైపోయింది ఆ శక్తిమయ ప్రపంచం ఈ మనోమయ ప్రపంచం ఈ రెండు నీ మీద బలవతరంగా పనిచేయడం అది ధనం కూడా ఒక బలీయమైనటువంటి శక్తే ఇవాళ భౌతిక ప్రపంచాన్ని అది లేదా కనబడుతుందా లేదా శాసిస్తున్నట్టు అవునా కాదు ఏమైంది ఇప్పుడు అది దానివల్ల దుర్వినియోగం పెరిగిందా సద్వినియోగం పెరిగిందా ఎందుకని శక్తి శక్తి బలపడిపోయింది శక్తి బలపడిపోయినప్పుడు నేను వెంటనే మనోమయ ప్రపంచాన్ని అందుకుంది మనోమయ ప్రపంచాన్ని అందుకునేటప్పటికేమైంది పెళ్ళి భోజనం పెట్టాలా పెళ్లి భోజనంలో ఎన్ని ఆహార పదార్థాలు ఉండాలి అది సరిపోతాయా ఇరవై సరిపోతాయా ముప్పై సరిపోతాయా నలభై సరిపోతాయా పోనీ నూట అరవై ఇప్పుడు మెనువులు ఎన్ని ఉన్నాయండి నూట అరవై ఒక విస్తర ఖరీదు మినిమం ఐదు వేలు మినిమం ఐదు వేలు ఇప్పుడు రూపాయల భోజనం వాడు చేసేదే పెట్టేదే అందులో ఎన్ని వాడు ఒక వ్యక్తి ఎన్ని కాబట్టి వృధా ఏమైపోయింది అక్కడ గొప్ప ఈ ధనం వల్ల ఏమైపోయాడు ఆ గొప్పగా అందుకుంటుంది అనమాట గొప్పలో అహవాన్ విశేషంలో అహవానం ఇట్లా కనపడాలి మనకు బయట ప్రపంచం భౌతిక ప్రపంచంలో ఇట్లాగే శక్తిమయ ప్రపంచంలో కూడా అలాగే ఉంటాడు వాడు శక్తిమయ ప్రపంచంలో కూడా ఎలా ఉంటాడట ఆయన ఎదురుకి వెళితే భూతాలు దయ్యాలు పారిపోతాయండి అనే ఒక పేరు వచ్చిందండి చాలు నీళ్ళు ఏమైపోతావు నీ గేటు బయట అందరూ క్యూ కడతారు ఎవరు మా అమ్మాయికి బాగలేదండి మా అబ్బాయికి బాగాలేదండి మా ఆయనకి బాగలేదండి నాకు బాగలేదండి ఏదో దయ్యం పట్టుకుని అన్నారండి అది అన్నారండి ఇది అన్నారండి వదిలి వచ్చామండి ఇలాంటి వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు క్రమేపీ నువ్వు ఏమైపోతావు ఆ తామసిక శక్తులన్నింటినీ నువ్వు నువ నువ్వు పుచ్చుకుంటావు వాళ్ళని నువ్వు విడిపించాలంటే ఏం చేయాలి వాడిని స్వాధీనపరచుకోవాలి స్వాధీనపరచుకోవాలంటే మేము శక్తిని వాడతావు శక్తిని వాడితే ఏమైపోతుంది అడుదిడైపోతుంది వాణ్ణి వదిలేసి నిన్ను పట్టుకుంటుంది అది వాణ్ణి వదిలేసి నిన్ను పట్టుకుంటుంది అది నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు దాన్ని విడిపించుకోగలగాలి ఇప్పుడు ఇంకా శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది విడిపించుకోలేకపోతే ఫేనేస్ ఈ రకంగా అధఃపతనానికి చెందిపోతాడు అది శక్తిమే ప్రపంచం ఎలా ఉందట ఇప్పుడు ఇలాంటి శక్తిమయ ప్రపంచంలో ఉన్న వాళ్ళ దగ్గరే ఈ తాయెత్తులు కట్టడం ఈ తీర్థాలు ఇవ్వడం ప్రసాదం ఇవ్వడం ఈ వైవిల్ ఎత్తి పెట్టి పెట్టి స్వస్థతపరచడం ఈ శక్తిమయ ప్రపంచంలో ఉపాసకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఏమైందట ఆ మనోమయ ప్రపంచపు తలుపులు తెరుచుకున్నా తెరుచుకునేమైనాయట ఆ కోరికలు ఆ వాంఛలు ఆ బలమైనటువంటి కాంక్షలు వచ్చి ఈ శక్తిమయ ప్రపంచానికి తగులుకున్నాడు ఈ రెండు కలిపి ప్రవర్తించేటప్పటికీ ఉన్నత తరమైనటువంటి స్వరూప జ్ఞానంలోకి వెళ్ళవలసినటువంటి వాడు అధమతరమైనటువంటి అజ్ఞాన భూమికల్లోకి చేరిపోతున్నాడు ఈ సత్యాన్ని గ్రహించాలి తర్వాత ఫోన్ చేసేస్తాగా టైం అయిపోయింది భా కోరికలతో కూడిన మనస్సుకు సంబంధించిన మనోమయ ప్రపంచానికి నడుమ ఉండడం వల్ల ఈ చైతన్య భూమికలోని ఒక్కసారికి పడిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది వాస్తవానికి ఉన్న అతని అడుగు జారిపోయేదిగా ఉంది రెండు పడవల మీద కాలు పెట్టాడు ఎలా ప్రయాణం చేస్తాడు పడిపోతాడు అదే చెప్పుకుండా మనం ప్రమాద స్థితిలోని పట్టసారి అతని జ్ఞానం లేదా ఉంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా తెలుగు తెలివైన వాడే కళ్ళ సమర్థుడే కానీ ఏమయ్యాడట ఉపాసనాపరుడే శక్తివంతుడే ఎన్నో సాసనాలు చేశాడు ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించాడు ఎంతమంది దగ్గరకో ఆశ్రమాలకు వెళ్ళి ఆ సేవించాడు అవునా కదా కానీ ఏమైపోయాడు ఒక కాలు శక్తి మనోమయ ప్రపంచంలో పెట్టడం చేత ప్రయాణం ఆగిపోయి ఆగిపోగా ఇంకేమయ్యాడు పడిపోయాడు అర్థమైనా కాబట్టి ఇప్పుడు జడలు కట్టుకుని రకరకాల ఆకారాలతో పిచ్చివాళ్ళుగా అనేక రకాలుగా మనకు మనుషులు కనబడుతుంటారు మీరు ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనబడతారు వాళ్ళు ఏం కాదు వాహ అది ఇంకో సాంప్రదాయం ఏ ప్రతి సాంప్రదాయంలో ఈ గొడవ ఉండదు అయితే ఎందుకని ఇట్లా వస్తున్నాట నువ్వు ఆ సాంప్రదాయమైనటువంటి నడకల నడిచేటప్పుడు ఈ ఉపాసనాపరమైనటువంటి సిద్ధులు నిన్ను ఆశ్రయిస్తాయి నీకు ఆ సిద్ధి దశ వస్తుంది తెలుసుకోవాలి కానీ ఇది అశాశ్వతం కదా కష్టపడి ధనాన్ని సంపాదించావమ్మా ధనం శాశ్వతం అని అనిపిస్తుందని అనిపించటం లేదా అనిపిస్తుందా అనిపించటం ఎందుకని నేను కష్టపడి సంపాదించాను ఎందువల్ల అనిపించిందట నేను సంపాదించాననే అహం చేత అనిపించింది అట్లాగే ఈ శక్తిమయ ప్రపంచంలో ఉన్న శక్తులు కూడా ఎవరు సంపాదించారు నేనే సంపాదించాను ఎలా సంపాదించారండి మీరు ఓ అక్కడ కైలాదేంటి కైలాస పర్వత సానువులలో హిమాలయాలలో అంతకాలం తపస్సు చేసి ఆ మహానుభావుడి దగ్గర ఇన్ని ఉపాసనలు చేసి ఈ రకమైనటువంటి సిద్ధి పొందాను అంటున్నాడా లేదా ఆ సిద్ధి మరి నీకు దేనికి ఉపయోగపడిందండి అనగానే నేను ఈ ప్రకృతిలో దేనైనా శాసించగలుగుతాను నేను దేనైనా మార్పు చేయగలుగుతాను ఎవరి అనారోగ్యనైనా పోగొట్టగలుగుతాను చనిపోయిన వాడిని బతికించగలుగుతాను ఇలా చెప్తాడనమాట అవసరమైతే వాడికి ఇప్పుడు వస్తే ఆ మృత్యువును దాటవేయగలుగుతాను అంత సమర్థుడే కానీ ఏమయ్యాడు స్వరూప జ్ఞానం లేదు ఈ సిద్ధి అసలు ఎందుకు రావాలి ఎందుకు ఉపయోగపడాలి నీకు నీలో ఆత్మజ్ఞానం ఆత్మనిష్ట కలగడానికి ఉపయోగపడాలి అర్థమైనా కానీ పడిపోయాడు ఇప్పుడు ప్రకృతిలోకి పడిపోయాడు ఎందువల్ల పడిపోయాడు ఒక కాలు శక్తిమయ ప్రపంచంలో ఒక కాలు మనోమయ ప్రపంచంలో ఉండటం చేత ఈయన పరిస్థితి ఇలా అయింది స్పష్టంగా విశదీకరించగల అది ఉదాహరణ చిన్నపిల్లవాడు తల్లి నడిపించాలి పిల్లవాడు పట్టుకోవాలా తల్లి పట్టుకోవాలి అదే తండ్రి నడిపిస్తాడు పిల్లవాడు పట్టుకోవాలా తండ్రి పట్టుకోవాలి అంటే అంత తెలివితో చూడాల మనం తల్లి నడిపించేటప్పుడు తల్లే పట్టుకుని చెయ్యి పిల్లవాడు చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది తండ్రి నడిపించేటప్పుడు తండ్రి వేలుని పిల్లవాడు పట్టుకోవాలి అంతేగాని తండ్రి పిల్లవాడు చేపట్టుకుని నడిపించడం ఈ తేడా ఉంటుందండి ఏమిటి తేడా ఇది ప్రకృతి ఏం చేస్తుందండి తల్లి ప్రకృతి స్వరూపం నా పిల్లవాడు ఇక్కడ ఏముంది నా పిల్లవాడు మమకారం ఉంటుంది మమకారం చేత వాడు ఏమైనా సరే పడిపోకూడదు ఏమకూడదు ఏమైనా సరే పడిపోకూడదు ఏమైనా సరే పడిపోకూడదని ఆ చెయ్యి పట్టుకోవడంలోనే వాడి బరువు అంతా ఇప్పుడు మూసేస్తూ ఉంటుంది వాడు ఊరికి అలవోకగా అటే వెళ్ళిపోవడమే ఆ పట్టుకునే పట్టులోనే ఎలా ఉంటుందట అలవోకగా వాడు బరువు ఇటేసేస్తాడు ఇటేసేస్తే ఏమైపోయింది తేలిగ్గా చక చక చక చక చక చక ఇది తల్లితో నడక తండ్రితో నడక ఎలా ఉంటుందట జారుడుగా పట్టుకుంటాడ వదిలేస్తే వాడు పడిపోతాడు అనేటటువంటి పద్ధతిగా పట్టుకొనిస్తాడు అప్పుడు ఏమైంది అనుభవ జ్ఞానం వచ్చింది వాడికి ఆ మెట్లు ఎక్కడంలో అనుభవ జ్ఞానం వచ్చింది తండ్రితో ఒక్కసారి మెట్లు వాడు స్వయంగా ఎక్కేస్తాడు తల్లితో పదిసార్లు ఎక్కినా వాడిని స్వయంగా ఎక్కలేదు అర్థమైందండి తల్లితో ఎక్కితే పదిసార్లు ఎక్కినా వాడికి స్వయంగా రాదు మళ్ళా కింద నిలబడి చెయ్యం చేస్తాడు అదే తండ్రితో ఒకసారి ఎక్కితే ఒక్కసారిలో వాడికి ఆ స్వయంగా వచ్చేస్తున్నా అనుభవ జ్ఞానం కాబట్టి సద్గురు ఇప్పుడు నిన్ను ఎలా పట్టుకొనిస్తారట సద్గురు కృపా వీక్షణ చేత నువ్వు నడపబడాలి నువ్వు సద్గురువుని పట్టుకోవాలి ఈ నాలుగో జ్ఞాన భూమికలో ఎట్లా నడిపిస్తాడట నిన్ను జారుడుగా పట్టుకునేటట్టుగా పట్టుకొనిస్తారట అని నేనే వదిలేలా నిన్ను వదిలేసి పడిపోయేటేం చేయడు తండ్రి కానీ ఎలా నడిపిస్తారట ఆ నీవు స్వశక్తివంతంగా అవ్వాలి ఎట్లా వాడట స్వయంగా నువ్వు నాలుగో జ్ఞాన భూమికి దాడుతున్నట్టుగా నీకు అనుభూతి కలగాలి కానీ నువ్వు ఐదులో ప్రవేశించేటప్పటికి అయ్యో నేనెక్కడ ప్రవేశించాను ఆయన సహాయం చేయబడి ప్రవేశించాను అనేటటువంటి జ్ఞానం రావాల దాడుతున్నప్పుడు మాత్రం నేనే ఎక్కానన్న ఫీలింగ్లోనే ఎక్కుతాడు పిల్లవాడు తండ్రితో ఎక్కేటప్పుడు ఎట్టెక్తాడు ఎవరు ఎక్కారు ఎలా వచ్చారా బెట్లెక్కి వచ్చాను అంటాడు వాడు తల్లిదా వచ్చినప్పుడు అట్లా చెప్పడు అమ్మ తెచ్చింది అంటాడు ఎంత తేడా ఉండదో చూడంటాడు ఎందుకని ఎక్కేటప్పుడు అమ్మ మీద బరువు వేసేసాడు అమ్మ ఎక్కి చేసింది ఇది ప్రకృతి ధర్మం పరమాత్మ పద్ధతి ఎలా ఉందట వస్తే నువ్వు మళ్ళా మళ్ళా చేయాలి నువ్వు కదా ఈ నాలుగో జ్ఞానభూమికిలో మరల మరల చేసే అవకాశం రాదు ఇది బాగా ఇక్కడ మరల మరల చేసే అవకాశం రాదు పడిపోతాడు ఒకసారికే అసలు తెలుసుకునేటప్పటికే నీ పని అయిపోతుంది సిద్ధి దశకు వచ్చేటప్పటికి ఇంకా అయిపోతుంది ఇంకా నువ్వు ప్రకృతి శక్తులకు వశమైన పరిస్థితిలో ఉన్నావు ఇంకా అయిపోతాడు మరల మరల చేసేంత పరిస్థితి ఏమి ఇక్కడ పడ్డవాడు ఏకంగా శిలామృత్తికి దగ్గర లేస్తాడు కాబట్టి నువ్వు పడిపోకుండా దాటాలి ఎట్లా దాటాలి మళ్ళా స్వానుభవంతోనే దాటాలి అరే అక్కడ జారుడుగా పట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే స్వానుభవంగా దాటాలి నువ్వు స్వానుభవ ప్రమాణం లేకుండా ఎక్కడెందరో పోయిన అక్కడ లేచానండి ఏం జరిగిందో నాకు తెలియదు అండి అంటే లాభం లే అందుకనే మిమ్మల్ని అందరూ ఎలా అడుగు ఎలా వచ్చావమ్మా ఇక్కడికి ఈ స్థితికి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అన్న దానికనుక నువ్వు స్పష్టంగా అనుభవతి ప్రమాణంతో చెప్పగలిగా అప్పుడు నేను అంచనా వేసేయొచ్చు నువ్వే జ్ఞానభూమికి ఎలా ఉన్నావు ఏమోనండి నాకు తెలియదండి అన్నాడు ఏమైపోయావు ఇక్కడ పడుకున్నావు అక్కడ లేచావు అది కూడా ఒక మార్గమే కానీ ఇది ఎటువంటి మార్గం ప్రకృతి పద్ధతి అనమాట మీద బరువేసేసాడు తల్లి మీద బరువుసేసిన వాడికి ఎట్టొచ్చాడంటే ఏమో నాకు తెలియదండి అమ్మ తీసుకొచ్చింది శక్తి మార్గం అనమాట ఇది అంతా అమ్మదయ్యానండి అంతా అమ్మదయ్యానండి అంతా విడు చేరతాడు వీడు చేరతాడు కానీ ఎట్లా చేరతాడు తెలియకుండా చేరతాడు తెలివి లేకుండా చేరతాడు తెలివి లేకుండా చేర అక్కడికి వెళ్ళినాక అమ్మ అంటే కుదరదు ఐదవ జ్ఞాన భూమికలో అమ్మ అంటే అనే అవకాశం లేదా ఎందుకని అమ్మ అయ్యా లేదు అక్కడ అర్థమైనా అండి అందుకని సద్గురు ఎలా చూస్తాడ ఇప్పుడు నీటి స్వానుభవము రావాలి అని సహాయము చెయ్యాలి ఏకకాలంలో ఏకకాలంలో మార్గదర్శకత్వము ఉండాలి సహాయము చెయ్యాలి నిన్ను నడిపించాలి కానీ నువ్వు నడవాలి అర్థమైందండి కాబట్టి మేము బోధించే పద్ధతి అంతా ఎట్లా ఉంటుంది ఈ పద్ధతిగా ఉండదు అన్నమాట నిన్ను నడిపించేట్టుగానే ఉంటుంది నిన్ను కష్టపెట్టినట్టుగానే ఉంటుంది నువ్వు కష్టపడ్డట్టు అనుభూతి చెందుతావు చెందకపోతే ఏమవుతావు పరిణామం రాదు నీకు ఆసక్తి మిగిలిపోతుంది ఆసక్తి మిగిలిపోతే ఎక్కడ పడిపోతావు మళ్ళా మళ్ళా కింద పడిపోతావు కాబట్టి స్వానుభవ ప్రమాణంగా ఎదిగితేమయ్యా ఆసక్తి రద్దయిపోయింది ఎప్పుడైతే ఆసక్తి రద్దయిపోయిందో ఇక మళ్ళీ అందులో ప్రవేశించారు ఇందుకు జారుడుగా పట్టుకోవడం అని చెప్తున్నాడు చూడండి ఎంత జారుడుగా పట్టుకోవడం అనే దాంట్లోనే రహస్యం ఇవిడుందనమాట అర్థమేందండి కాబట్టి ఇప్పుడు అక్కడ సద్గురువు ఎట్లా పనిచేస్తున్నాడో అది చెప్తున్నాడు సాధకుడు ఎలా పట్టుకున్నాడో అది కూడా చెప్తున్నాడు చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు ఒక ఉపమానంతో ఇది సంజ్ఞాపూర్వకమైన బోధన అంటే కాబట్టి ఆ వాక్యం చచ్చినప్పుడు ఇంక స్ఫురణ రావాలి తల్లి అట్టా మెట్లెక్కిస్తుంది తండ్రి ఆ స్ఫురణ వచ్చింది అనుకో ఓ ఇది కదా ఈయన చెప్పింది ఇప్పుడు క్లాస్ అవ్వాలా ఇప్పుడు ఉపమానంతో ఇది సంజ్ఞారూపకమైన బోధన అంటే కాబట్టి ఇప్పుడు అవతారుడు కూడా ఏ బోధన అనుసరించాడు సంజ్ఞారూపకమైన బోధనే అర్థమైందండి ఇప్పుడు చదువు అది సంగతి ఈ సాధకుడు ఏమైనా గెలువపడుతున్నాడు మహాయోగి అది ఆయనకు ఆ స్థితికి ఒక పేరు పెట్టాము యోగ సిద్ధులు నన్ను అందుకున్నాడు కాబట్టి మహత్తత్వంలోకి ప్రవేశించడానికి అధికారిత్వాన్ని పొందాడు కాబట్టి మహాయోగి అన్నాం ఆ అది ఇందాక నేను చెప్తున్నాడుగా ఆ శక్తిమయ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తి నైనా సరే ఇచ్ఛా క్రియ జ్ఞాన ఆది బరాశక్తులైన ఈ శక్తి పంచకంలో దేనినైనా సరే అతను స్వాధీనపరుచుకున్న వాడే ఉంటాడు ఏదైనా చేయగల చేయటం అంటే ఎందులోకి వచ్చేసాడు ప్రకృతిలో అది గుర్తుపెట్టుకోవాలి రెండు ఉండాలట శక్తి ఉండాలి జ్ఞానము ఉండాలి ఎందుకని శక్తి లేకుండా జ్ఞానం ఉందండి ఏం చేసుకుంటా ప్రయోజనశీలం కాదుగా అప్పుడు అర్థమైంది అందుకేక దిగిరావాల్సి వచ్చింది బ్రహ్మము జ్ఞానస్వరూపం శక్తిని వినియోగించాలి అక్కడ వినియోగించకపోయేటప్పుడు ఏమైంది సృష్టి అవ్యక్తంగా ఉంది ఏ కదలిగలవు అప్పుడు ఏమైంది దానివల్ల సృష్టి దిగిరావాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలట శక్తి ఉండాలి జ్ఞానం కూడా ఉండాలి చైతన్య వికాసంలో పైకి ఎట్లా ఎక్కాలట శక్తి జ్ఞానం డాక్టర్ గారికి అన్నీ వచ్చండి కానీ ఆవిడేం చెయ్యి ఏం ప్రయోజనం ఆవిడదు ఇప్పుడు ఇప్పుడున్నారండి డాక్టర్ గారేనా కాదా డాక్టర్ గారు కానీ ఇప్పుడు ఏం చెయ్యి ఇప్పుడు ప్రపంచం ఏమంటుంది ఏమిడి ఇప్పుడు వెళ్ళి ఏం అండి అవి జ్ఞానం ఉంది డాక్టర్గా బోర్డు జ్ఞానం ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడేం ప్రాక్టీస్ చేయడం లేదు ఇప్పుడే లాయర్ కాదు ఈయన లాయర్ లాకు సంబంధించిన జ్ఞానం ఉంది ఈయన దగ్గర కానీ ఈయన ప్రాక్టీస్ చేయడం లేదనుకోండి ఎప్పుడేమైంది ఏ ప్రయోజనం లేదుగా కాబట్టి ఇప్పుడు ఏమి ఉండాలట శక్తి ఉండాలి జ్ఞానం కూడా ఉండాలి ఆ జ్ఞానం ఏ జ్ఞానమై ఉండాలట దైవీ జ్ఞానమై ఉండాలి అర్థమేనండి దీనికి ఉదాహరణ చెప్తాం సత్సాయి సూపర్ స్పెషాలిటీ ఉంది అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారు మామూలుగా ఏ కార్డియాలజిస్టులు అయినా కానీ ఎన్ని చేస్తారు రోజుకు రెండో మూడో నాలుగో చేస్తారు మహా ఇది అంతకుమించి చేయలేదు ఎందుకని ఆ ప్రాసెస్ ప్రిపరేషన్కి ఒక్కొక్కదానికి రెండు గంటలో మూడు గంటలో పడుతుంది ఆ శాంతం ఆ పిల్ల ఆ పేషెంట్ని శాంతం బయటికి పంపి ఇంకోటి మళ్ళీ అటెండ్ అయ్యి ఇదంతా పూర్తి అయ్యేటప్పటికి ఓవరాల్గా రోజు మాత్రం మీద మూడు నాలుగు కంటే చేయడు కానీ సత్సాయి సూపర్ స్పెషాలిటీలో రోజుకు పద్నాలుగు చేస్తారు పద్నాలుగు చేస్తారండి మినిమం పద్నాలుగు చేస్తారు పద్నాలుగు అంటే ఎక్కువగా తక్కువ చేయాలి మరి పద్నాలుగు మీరు ఎలా చేయగలుగుతున్నారండి అని డాక్టర్ గారు అడిగారు డాక్టర్సే అర్థమైందండి మేము ఎక్కడ చేస్తున్నామండి అంటారు అంటే అక్కడ ఏమైంది దైవీ జ్ఞానం మేం లేదు మేం చేసేటైతే మూడో నాలుగో చేస్తాం పొద్దున ఆరింటికి వచ్చిన వాడు రాత్రి పన్నెండు వరకు చేస్తూనే ఉన్నాడు మరి మీకు రెస్ట్ ఎలా సరిపోతుందండి వర్క్ వైల్ రెస్ట్ ఇది ఈశ్వరణీయతి ఈశ్వరీయమైన జ్ఞానంలో వర్క్ వైల్ రెస్ట్ రెస్ట్ వేరే వర్క్ వేరే ఏం లేదు ఎందుకని లేదట నేను చేస్తున్నాననేటటువంటి అహం భావన ఉన్నప్పుడు వర్క్ వేరే రెస్ట్ వేరే నేను చేయడం లేదన్నప్పుడు వర్క్ లేదు కాదు ఎప్పుడు రెస్టే నేను చేయడం లేదన్నప్పుడు ఏమైంది వర్క్ లేదు అక్కడ నేను చేయనప్పుడు వర్క్ లేదు అప్పుడు రెస్ట్ ఎప్పుడు రెస్టే కాబట్టి దైవీ జ్ఞానంలో ఉన్నవాడు ఏమడిగాట ఏం చెప్పాడట ఏమండి ఇదంతా ఎవరు చేశారండి నేనేం చేయలేదు ఆయన అంతా ఈశ్వరుడే చేశాడు అర్థమైందండి అంతా ఈశ్వరానుగ్రహం వల్ల జరుగుతోంది అదేంటండి మీరే చేశారు కదా నేను చేయలేదయా బాబు నేను చేస్తే ఇంత సమర్థవంతంగా పని ఎలా జరుగుతుంది జరగదు కాబట్టి ఈ నాలుగో జ్ఞానభూమికి ఉన్నటువంటి శక్తికి ఏం జోడించబడాలట దైవీ జ్ఞానం జోడించబడాలి జోడించబడినప్పుడు ఐదో జ్ఞానభూమికి పెడతాం కాబట్టి సద్గురు కృపా వీక్షణం అంటే ఏమిటి అంటే ఈ దైవీ జ్ఞానంలో ప్రవేశింపజేయడమే సద్గురు కృపా ఉపాసనా బలం సాధనా బలం చేత నువ్వు కానీ ఈ శక్తివంతుడు అయిన దానికి ఏం జోడించబడాలంట ఇప్పుడు దైవీ జ్ఞానం జోడించబడాలి అటువంటి దైవీ జ్ఞానం కనుక నీకు జోడించబడినట్లయితే నువ్వు జీవన్ముక్తి అయిపోతావు జీవభావం శాశ్వతంగా పోతుంది ఇక్కడున్న ప్రమాదం ఏమిటప్పుడు ఈ దైవీ జ్ఞానాన్ని అందుకోవాలి అనేటటువంటి లక్ష్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ దైవీ జ్ఞానాన్ని అందుకోవాలి లక్ష్యాన్ని నువ్వు పట్టుకోవాలి అర్థమేనండి ఇప్పుడు అణు విద్యుత్తు రియాక్టర్లు ఇస్రో కేంద్రాల్లో రాకెట్ విజ్ఞానం విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి సమస్తమైన మేధా సంపన్నులైన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ నాలుగో జ్ఞాన భూమికి ఉంటారు లేకపోతే వాళ్ళు కనిపెట్టలేరు అంతమేనండి కొత్త రాకెట్లు కనిపెట్టు కొత్త మిసైల్స్ కనిపెట్టు కొత్త మందులు కనిపెట్టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్లో పనిచేసేటటువంటి మహానుభావులు అందరూ ఎందులో ఉన్నారు ఈ నాలుగో జ్ఞాన భూమికిలో ఉన్నారు వచ్చిన సమస్య ఏంటి దైవీ జ్ఞానం లేదు దైవీ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైంది ఈశ్వరుడు లేడనేటటువంటి నిరీశ్వర వాదంలోకి మారిపోతాడు మారిపోయి ఏమైపోతాడు శక్తిమయ ప్రపంచమే సత్యం అనుకుంటాడు అర్థమైనా శక్తి ప్రస్ఫుటంగా కనబడుతుందిగా అక్కడ పరిణామం స్పష్టంగా కనబడుతుందిగా ఫలితం కూడా స్పష్టంగా కనబడుతుందిగా అప్పుడు ఏమయ్యావు అదే సత్యం అంటాడు ఈ సమస్య షాప్తేయులలో కూడా ఉంది వాళ్ళ దృష్టిలో పెట్టి కూడా చెప్తున్నారనమాట అర్థమైందండి బాబు అమ్మా అయ్యా అనద్దు అన్నావా ఏమైంది దైవం రెండు మొక్కలు దైవం ఒకటా రెండా మరి ఇప్పుడు రెండుగా చెప్తున్నామండి చెప్పకూడదు కదా అవునా కదా పదార్థం వేరే శక్తి వేరే జ్ఞానం వేరే అన్నావు ఏమైనప్పుడు అన్నిటికలా భేదభావన వచ్చేసి అన్నాగాదా ఇన్ని ఎక్కడ ఉన్నాయి అన్ని జ్ఞానంలో భాగాలేగా అలా కాబట్టి జ్ఞానమే సత్యము స్వరూప జ్ఞానాన్ని పొందడమే నా లక్ష్యము అనేటటువంటి లక్ష్యాన్ని అందిపుచ్చుకోవాలి ఎంత స్పష్టంగా బలంగా చెప్తున్నాడు ఎందుకని అడుగు అడుగునా కాబట్టి చదువు అదిడా కెపాసిటీ అంతా ఎంత వరకు ఉందట శరీరం ప్రాణం ఈ రెండింటినీ స్వాధీనపరచుకున్నాడు అవసరమైతే బట్టను వేలు పోయి నిలబడమంటే నిలబడగలుగుతాడు తలకిందులుగా వేలాడమంటే వేలాడగలుగుతాడు ఎన్నైనా చేయగలుగుతాడు ఎన్ని సాధనలైనా చేయగలుగుతాడు ఎన్ని సిద్ధులనైనా ప్రదర్శించగలుగుతాడు కానీ మనసును మాత్రం దాటలేడు మనోమయ ప్రపంచాన్ని దాటలేడు హఠయోగంలో కూడా ఈ సమస్య అంటే హఠయోగంలో సిద్ధులు బోళ్లు వస్తాయి అవన్నీ ఎలా వచ్చినాయట ప్రాణాన్ని హటించడం ద్వారా వచ్చినాయి పంచప్రధాన ప్రాణాలని పంచ ఉప కలవకొండా కలవకుండా ద్వారా పరిణామాన్ని అడ్డుకున్నాడు సహజమైన పరిణామాన్ని అడ్డుకున్నాడు అందుకని ఆయన నాలుగు వందల సంవత్సరాలున్నాడండి ఎనిమిది వందల సంవత్సరాలున్నాడండి అనే పేర్లు వింటుంటారు వీళ్ళందరూ ఎవరు హఠయోగులు ఏం చేశాడ వందేళ్లకు పడిపోతుంది శరీరం కానీ నేనేం చేశాడు శరీరం పడిపోకుండా అడ్డుకున్నాడు శ్వాసను బంధించేశాడు బంధించడం ద్వారా ఏమైపోయింది పంచప్రధాన ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి మనలో ప్రాణపాన యాన సమాన ఉదాహరణ వాయులు పెద్ద ప్రధాన వాయులు దేవదత్త నాగ కోర్మ కృకుర ధనంజయములేమో ఉప ప్రాణములు ఈ ప్రధాన ప్రాణాలలో నుంచి ఉపప్రాణాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి పరిణామంలో రోజువారీ జీవితంలో ఆ ఉత్పన్నమయ్యేటప్పుడే శరీరం క్షీణించిపోతూ ఉంటుంది ఇది శరీరం యొక్క వృద్ధిక్షయాలకు కారణమే కానీ ఈయన ఏం చేశారట ఈ ఉప ప్రాణాలు పుట్టకుండా ఆపేసాడు ఏంటంటే దానివల్ల ఏమైపోయింది ఆకలి దెబ్బలు లేకుండా పోయినాయి దానివల్ల ఏమైపోయింది ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది దానివల్ల ఏమైపోయింది విసర్జించవలసిన అవసరం లేకుండా పోయింది శ్వాసక్రియని బంధించేసాడు దానివల్ల ఏమైపోయింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయినాయి ఆగిపోయిన మనిషి ఎలా ఉంటాడండి అయన దాంట్లో సాధీనపరచుకుని అలా అలా సాధ్యమయ్యాడు చేసుకున్నాడు అయితే ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు వస్తే ఏ తెలుగులో వచ్చాడు బయటికి అది కూడా ఒక నిద్ర వంటిదే ఒక హైబర్నేషన్ ప్రక్రియ లాంటిదే ఎలా ద్రోవ ఎలుగు అంటే మంచు కిందకి వెళ్ళిపోయి ఆరు నెలలు పడుకుంటుంది ఎందుకని అంటే ప్రాంతంలో మంచు పడుతుంది బయట ఉంటే చచ్చిపోతుంది అందుకని ఏం చేస్తున్నాడా ఆ మంచు కింద బొరియో చేసుకుని దాని కిందకి వెళ్ళిపోతుంది దాని కిందకి వెళ్ళిపోయి అక్కడ పొడి ఉంటాం ఆరు ఆహారం కిందం బయటకు వచ్చేటప్పటికి స్కెలిటన్ లాగా బయటకు వస్తుంది మిగిలిన ఆరు నెలలు బయట ఆహారం దొరుకుతుంది ఆరు శుభ్రంగా తినేసి మళ్ళీ ఏమి అంత అవుతుంది అర్థమైందండి అలాగే ఈ హఠయోగి కూడా ఈ మనోమయ ప్రపంచాన్ని గెలవకపోవడం చేత మనోమయ ప్రపంచాన్ని భ్రాంతిగా నిరూపితమై తొలగించుకోకపోవడం చేత అధిగమించలేకపోవడం చేత ఏ తెలివితో అయితే లోపలికి వెళ్ళాడు ఆ తెలివితోనే మేల్కొంటాడు మళ్ళా మనం కూడా రోజు ఇదే పని చేస్తున్నాం ఎలా రోజు నిద్రలో పోతున్నాం నిద్రలోకి ఒక ఆలోచన చేసావు అదే ఆలోచనతోనే వాళ్ళ మేల్కొంటావు అంతే రేపొద్దు నేను ఐదింటికల్లా పలానా పని చేయాలి ఐదుంటికల్లా పలానా పని చేయాలి ఐదింటికల్లా పలానా పని చేయాలి అనుకుంటూ కొడుకున్నాడు అండి ఏమైంది మెలకు రావడమే కాదు ఎట్టొచ్చింది ఏ కార్యాచరణ ప్రణాళిక ఫిక్స్ అయిపోయిందో అదే తెలుగుతుడే బయటపొచ్చాడు ఇప్పుడు అదే చేస్తున్నాం మరి ఇప్పుడు ఏం గెలవలేదు మనం మనోమయ ప్రపంచాన్ని గెలవలేదు సహజంగా లేవు సహజమైన జ్ఞానంలో లేవు సహజమైన జ్ఞానంలో ఉంటే ఈ మనోమయ ప్రపంచం యొక్క ప్రభావం నీ మీద ఉండదు అప్పుడు కళ అనే ప్రభావం లేదుగా నీ మీద అప్పుడు నిద్ర కూడా ఎరుకతో కూడిన నిద్ర అయిపోయిందిగా కాబట్టి ఐదో జ్ఞానభూమికలో వచ్చేటప్పటికి ఏమైపోయాడు తురియ స్థితిలో ఉన్నాడు జ్ఞానభూమికలో తురియ స్థితిలో ఉన్నాడు కాబట్టి అవస్థాతరం యొక్క ప్రభావం ఎక్కడో ఎక్కడ వరకు ఉందట ఈ నాలుగో జ్ఞాన వరకు ఉంది అని చెప్తున్నాడు అనమాట అది ఆ మేలుకోవడం ఒక మాటలో చెప్పడం ఉద్దేశం చైతన్య భూమి ఎట్లా నడిపిస్తాడో చెబుతున్నాడు ఇప్పుడు ఎటువైపు నడిపిస్తున్నాడు ఇంతకి అనంతం అనంతం అక్కడ చూడండి అనంతం అన్న బాధం వేశాడు అలా అయ్యో ఏ వా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వాక్యంలో ఏది ప్రాణప్రదమైనటువంటి పదమో పట్టుకోగలగాలి అర్థమైనా ఒక ఆ ప్రతి వాక్యంలో కూడా ఒకటి లక్ష్యాన్ని సూచించేటటువంటి పదం ఉంటుంది అది పట్టుకున్నాం ఆ సరైన అర్థాన్ని వస్తుంది ఇంకో పదాన్ని ప్రధానంగా పట్టుకున్నాం అర్థం మారిపోదు అర్థమైంది కాబట్టి సద్గురు ఎప్పుడు ఏవైపు నడుపుతాడట పరిమితంలో నుంచి అనంతం నాలుగవ జ్ఞాన భూమికలో నీకున్నటువంటి పరిమితులన్నింటినీ పోగొడతాడు అది సహాయం అంటే ఇప్పుడేమైందట ఈ నాలుగవ జ్ఞాన భూమికలో ఉన్నటువంటి యోగిని జ్ఞానిగా మార్చాలి ఈ మహాయోగిని ఏం చేయాలి మహాజ్ఞాని చేయాలి కాబట్టి సద్గురు ఆ బాధ్యతను సేకరించారు సేకరించినప్పుడు ఏమైందట ఆయన అదుభాగ్యులలో పనిచేయడం మొదలుపెట్టాడ అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తే తప్ప ఆయన ఆదేశిస్తే తప్ప ఆయన ఆదేశిస్తే తప్ప ఆయన శక్తిని వినియోగించకూడదనే నియమాన్ని పెట్టాడు అప్పుడు ఏమైంది ఆయన దగ్గర శక్తి ఉంది కాకపోతే సద్గురువు యొక్క ఆదేశం లేకపోతే వినియోగించకూడదనే నియమానికి బద్దులయ్యేటట్టు చేశాడు ఇదిటా సద్గురువు చేసేవాడు ఏ నువ్వు నాకేం చెప్ప నాకు చెప్పకుండా భార్య భర్తని భర్త భార్య అని నాకు చెప్పకుండా ఏం చేయకూడదు సహజంగా మనం జీవితంలో ఎవరు నీ మాట భర్త గారు వాడతారా భార్య అందుకని అబ్బా ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా ఆ వివేకం లేకపోవడం అన్నమాట ఇదే అంటే అర్థం ఏమిట ప్రకృతి ధర్మం బలంగా ఉన్నటువంటి స్త్రీత్వంలో ఏమైనా సరే శక్తిని వాడాలి ఏమైనా సరే వాడిని బయటకు లాగాలి ఏమైనా సరే వాడిని ఒడ్డునెయ్యాలి ఎన్ని అనుల్లంఘనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే అది ఏమైనా సరే చేయాల్సిందే అనేటటువంటిది బలంగా ఉంటుంది పురుషుడిలో ఏముండాలి దాని పరిమితులు గుర్తిరిగి జ్ఞాన మార్గంలోకి మళ్ళించేటటువంటి సమర్థుడే ఉండాలి పురుషుడు అందుకని ఏం చెప్పారు ఎట్టా ఎట్టా పెడితే అట్ట చేస్తే నేను చెప్పినప్పుడు నువ్వు చూద్దగాను అంతవరకు నీ దగ్గర ఉన్నవని నీ దగ్గరే ఉంచుకో నా అనుమతి లేదే నువ్వు ఆ శక్తులన్నీ వాడకూడదు అంటే అప్పట్లో అందరూ ఎలా ఉండేవాళ్ళంటే ఇప్పుడు శక్తి స్త్రీ స్త్రీ స్వరూపాలందరూ కూడా ఈ మహాయోగులు వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు ఇప్పుడు స్త్రీలు ఎవరు యోగము లేదు భోగము లేదు ఇప్పుడు అవునా కాదా ఎంత తేడా ఉందట ఈ ఈ ఎప్పుడు పెట్టారు కృతజ్ఞ కాలంలో అందరూ ఉపాసనాపరులే భోజనం నిద్ర కాదు వాళ్ళ జీవితం వాళ్ళ జీవితం అంతా దేనికి వెళ్ళబోశారు ఈ ఉపాసనాభరులుగా స్త్రీలందరూ మహాయోగులుగా ఉండేవాళ్ళ వాళ్ళు తలుచుకుంటే ఆ క్షణంలో ఏదైనా చేయగలరు అదేగా అనసూయ శక్తిని వినియోగించింది ముగ్గురు త్రిమూర్తుల్ని అయిపోయారు మరి ఆవిడ శక్తి ఇప్పుడు ఆవిడ శక్తి స్వరూపిణి మహాయోగి ఎట్లా వచ్చింది ఆవిడ ఏం చేసిందట భర్తే దయవణి నాకని చెప్పింది ఇచ్చాక్రియా జ్ఞాన శక్తులైన లక్ష్మీ పార్వతి సరస్వతులు వచ్చి మా భర్తలను ఇవ్వండి అంటే ఆయన అప్పుడేమంది నా వల్ల ఏం కాదమ్మా నేనేం చేయలేను నా భర్తను తలుచుకుని వీళ్ళని ఇట్లా చేశాను మళ్ళా చేయాలంటే ఇప్పుడు ఎవరు అనుగ్రహించాలి మళ్ళీ ఆయన అనుగ్రహిస్తారని వీళ్ళేమైనా చేయగలుగుతాను అప్పుడు నువ్వు ఏం చేస్తావు మా భర్తను మాకు ఇవ్వమని అంటే సంజ్ఞారూపకమైనటువంటి పురాణ ప్రవచనం అంటే అర్థం ఇదే అర్థమైనా మళ్ళీ ఏం చేసినట్ట మళ్ళా భర్తను తలుచుకుందట నీళ్ళు తెలియదు మళ్ళా యథా రూపాలు కథ ఇది ఈ కథ ద్వారా ఏం తెలియజెప్తున్నాడు స్త్రీలందరూ కూడా అంతటి ఉపాసనాపరులై ఉండాలి ఎంతటి ఉపాసనాపరుడైనా ఎంతటి యోగి అయినా యోగిని అయినా అర్థమైనా ఎవరు అదుపాజ్ఞలో ఉండాలంటే సద్గురువు యొక్క అదుపాజ్ఞలలో ఉండాలి అట్లా ఉండటం చేత ఏమైపోయాడు ఆయన శక్తికి ఒక నియమం ఏర్పడింది అంతేనా కాదు ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్ చేయాలండి ముందు ఎనస్త మత్తివ్వాలి మత్తిచ్చి కన్ఫర్మేషన్ చెప్పాలి ఏమంటే మీరు కోసినా ఇప్పుడు ఇవిడికి ఏం తెలియదు అంటే తప్ప ఇవిడు కొయ్యడు కోసేది ఇవిడే ఆయనేం కొయ్యడు అవునావు కదా కానీ ఇప్పుడు ఎనస్థెటిస్ లేకుండా నేను కోసేస్తాను ఇవిడ ఏమైనా ఏమైతుంది ఎనస్తటిస్ లేకుండా కోసేస్తాయి కుయ్యమూర్రా అండవు ప్రాణం పోతుంది వాడికి బాధ వల్ల నీ ఆపరేషన్ వల్ల బా పోలవాడికి ఆ బాధ భరించలేక ప్రాణాన్ని కోల్పోయాడు అవునా కదా ప్రక్రియదే ఏం జరిగింది ఇప్పుడు అక్కడ ఎనస్తీషా ఇవ్వడం వల్ల మనోమయ ప్రపంచాన్ని దాటాడు ఏమయ్యాడు అక్కడ మనోమయ ప్రపంచాన్ని దాటించేసేవాడు ఎనస్తీసా ఇవ్వడం ద్వారా వాటిగా నొప్పి తెలియదు మనసు పని చేయదు అక్కడ మనసు పనిచేసింది అనుకోండి ఇంజక్షన్ ఇస్తేనే తట్టుకోలేని వాడు నిలువ అడ్డంగా కోసేస్తే అటు తట్టుకుంటాడు కాబట్టి ఇక్కడ పదార్థ విజ్ఞానం ద్వారా ఉపయోగించి వాళ్ళు ఏం చేశాం మనోమయ ప్రపంచాన్ని దాటించా దాటించడం ద్వారా వాడి శరీరాన్ని అండంగా నిలువుగా కో శాతలు పారేసి తీసే అతల పారేయాల్సిన తీసేవతలు పారేసి ఎడా పెడా గోని సంచి గుడినట్టు కుట్టే అతలు పారేసావు అంతే అంతేనా కాదా కొద్ది జాగ్రత్తలతో కుట్టావు మరీ గోని సంచి గుడ్డినట్టు కొట్టల ఉదాహరణ చెప్తున్నా అంతేనా కాదా ఇప్పుడు కుట్టేటప్పుడు అమ్మో ఇక్కడ నొప్పి వస్తుందేమో అమ్మో అక్కడ నొప్పి వస్తుందేమో అని వాడు కొయ్యటం కొట్టడం చేసింది అనుకోండి ఇప్పుడు కోస్తుందే ఎడ కోస్తుంది కొయ్యలేదు అమ్మో కత్తి పెట్టుకు వస్తే నొప్పి వస్తుందండి అందనుకోండి ఈవిడ సుజీర్యం ఆపరేషన్ ఎలా చేస్తుంది సరేలేదుగా కొయ్యాల్సిందే అనుకుని అంతే ఎడా ఎలువో అడ్డమో పోసేసింది అంతే వాడిని తీయాలా బయటికి తీసి తేరాల్సిందే ఏ పరిస్థితిలో తల్లి కాపాడాల్సిందే అక్కడ లక్ష్యం ఏమిటి ఇప్పుడు శక్తిని ఒక జ్ఞాన రూపంలోకి ప్రవేశపెట్టింది అవునా కదా ఈవిడే జ్ఞాన రూపంలోకి ప్రవేశపెట్టి వాడాలి అంటే ఆయన ఎనస్థిటిస్ అని సహకారం ఉండాలా ఆయన అధిపాగ్యులు బట్టి చేయాలి ఆయన మధ్య మధ్యలో చూస్తూ ఉంటాడు ఈవి వచ్చిందా పోయిందా సరిగ్గా ఉందా ఇంకా వెంటాలా మళ్ళా ఎనస్తా డోస్ ఇవ్వాలా ఎందుకని మధ్య మధ్యలో మాట్లాడిస్తూ ఉంటాడు ఆయన ఇవి కోసి ఆవిడేం అడగదు అందరు ఏమంటూ డాక్టర్ గారు నాతో మాట్లాడుతూనే పోతే పనిచేశారని అంటారు ఈ డాక్టర్ గారు కోసి ఆవిడేం మాట్లాడదు ఎవరు మాట్లాడించేది ఆయన ఆయన ఉద్యోగం అంతేనా కదా ఎందుకని ఆ లిమిట్ ఎంత వరకు ఉంది నిప్పు తెలుస్తోందా తెలియడం లేదా శాంతం తెలియకుండా పడేసినా ప్రమాదమే అవునా కదా జనరల్ ఎనస్తీషియా అయినప్పటికీ కూడా నీ తెలివి ఉండేటట్టుగానే ఎనస్తీషియా ఇవ్వాలి చూడండి ఎంత విజ్ఞాన శాస్త్రం ఇందులో ఇప్పుడు ఇదే విజ్ఞానానికి స్వరూపజ్ఞానంలో కన్వర్ట్ చేశాం అప్పుడేమైనా సులభం అయిపోలే కాబట్టి మేధాశక్తి మానవుడికి వరం ఈ వరాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలట ఉపాసనా బలంతో అఖండమైనటువంటి బ్రహ్మాండమైన శక్తులని స్వాధీనపరుచుకొని ఆ సిద్ధి దశలో పొందినటువంటి దాన్ని స్వరూప జ్ఞానంలోకి మార్పు చేయాలి మార్పు చేస్తే ఏమయ్యాడట సద్గురు ఆదేశాన్ని అనుసరించి పనిచేయడం మొదలుపెట్టాడు ఆ బలాన్ని వినియోగించేటప్పుడు ఎవరు ఆంక్ష పెట్టారట ఇప్పుడు ఈశ్వరదేశం అయితే తప్ప నేను వాడనండి అన్నాడు అప్పుడు ఏమైపోయింది జనాలు క్యూ కట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తగ్గిపోవడం మొదలుపెట్టారు ఎందుకని చేయడం లేదుగా వినియోగించడం లేదుగా తగ్గిపోరా ఇప్పుడు దేనికి ఉపయోగపడింది స్వరూపజ్ఞానానికి దైవీ జ్ఞానానికి ఉపయోగపడింది ఏదైనా వ్యవహారమే భౌతిక స్థూల ప్రపంచంలో అయినా వ్యవహారమే సూక్ష్మమైన శక్తి ప్రపంచమైనా వ్యవహారమే కోరికలు వాంచలతో కూడిన మనోమయ ప్రపంచమైన వ్యవహారమే కాబట్టి స్థూల సూక్ష్మ కారణ స్థితులలో స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు ఏర్పడుతున్నాయి ఆయా వ్యవహారాలు ఏర్పడుతున్నాయి ఆయా రకమైన శక్తులు ఏర్పడుతున్నాయి ఆయా రకమైన సిద్ధులు ఏర్పడుతున్నాయి ఆయా రకమైన విజ్ఞానం ఏర్పడుతుంది వీటన్నింటినీ ఏం చేయాలట దైవీ స్థితిలో కలిపేసి దైవీ జ్ఞానంలో కలిపేస్తే అప్పుడు ఏమైపోయింది ఉన్నది ఒక్కటే కదా ధీశ్వరుడే అయిపోయింది అర్థమైనా ఆవిడ ఆపరేషన్ బాగా బలంగా చేసినండి పర్ఫెక్ట్గా చేసింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు బయట వాళ్ళందరూ ఏం చెప్పుకున్నారు డాక్టర్ గారు దేవుడు బాబు డాక్టర్ గారు ఎవరు దేవుడు ఎందుకు దేవుడు కాబట్టి డాక్టర్ గారు దైవం ఎందుకు దైవం అయిపోయాడు అంటే తన శక్తిని జ్ఞానమనే పరిమితికి లోబడి పర్ఫెక్ట్గా వాడాడు జ్ఞానం అనే పరిమితి చేస్తే ఈ శక్తి వల్ల ఏమైపోయింది చాలా ప్రమాదం వచ్చింది దెనా కాదా కాబట్టి శక్తి జ్ఞానాలు ఎక్కడైతే సమన్వయమైనయో అది ఈశ్వరుడు శక్తి జ్ఞానములు ఎక్కడైతే సమతౌల్యతని పొందినయో అది ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఏదో ఎక్కడ ఉందనుకునేరు శక్తి జ్ఞానము సమతౌల్య స్థితిని పొందిన అప్పుడేమైంది దైవీ జ్ఞానం అయిపోయింది సమర్థత ఉంది దివ్య జ్ఞానం ఉంది అప్పుడు లోక కళ్యాణానికి ఉపయోగపడ్డాడు ఈ రెండింటిలో ఏది లోపించినా పతనం అయిపోయా సమర్థత లేదండి వాడివల్ల ఏం ప్రయోజనం సమర్థత ఉందండి వివేకం లేదండి ఇప్పుడేమైంది ఇప్పుడు వృధా అయిపోయా అర్థమైందండి కాబట్టి యోగి అంటేనే అసలు ఏం చెప్తున్నావు యోగం సమత్వం వచ్చేదే అవునా కదా ఎందుకని ఆ సమత్వమే జ్ఞానానికి పొనాలి కాబట్టి ఐదో జ్ఞానభూమికి అయినటువంటి జీవన్ చేరాలి అంటే పదార్థము శక్తి మనస్సు ఈ మూడు ప్రపంచాల నుంచి నువ్వు విడుదల పొందాలి అధిగమించాలి అది కూడా ఎవరు ఆదేశం మేరకు వినాయా యొక్క ఆదేశం మేరకే నువ్వు ప్రవర్తించాలి అని చెప్తున్నాను చూడండి అంటే గురువులలో ఉన్నటువంటి భేదాన్ని కూడా చెప్తున్నారు గురువులో అనేక స్థాయి భేదాలు ఉంటాయి ఆయా శక్తి పరిధులకు లోబడినటువంటి గురువులు ఉంటారు అధిగమించి జ్ఞాన పద్ధతిలో ఉన్నటువంటి గురువులు ఉంటారు పదార్థ విజ్ఞానంలో ఉన్న గురువులు కూడా ఉంటారు అవునా తల్లి ఉందండి ఇప్పుడు తల్లి పిల్లవాడికి అన్న నింట నేర్తోందని నేర్పు ఎట్లా విజ్ఞానం ద్వారా అంటే ముందు ఆవిడ తింటుంది తిన కదా ఆవిడ తినాలని తెలియదు వాడికి తినే పదార్థం అని గ్రహించలేడు తినాలని ఎట్లా సూపు ఉంటుంది ఇప్పుడు ఈవిడ ఆవిడ తింది వాడు అనుకరించాడు ఇప్పుడు వాడికి పెట్టింది అప్పుడు ఏమైంది ఆ ఇది పదార్థ విజ్ఞానం ఇది తింటే బాగుంటావు అనేది ఇప్పుడు వాడికి భాష లేదుగా ఆ దశలో భాషందా కానీ తల్లి వాడికి బోధించగలిగిందా లేదా ఎలా హావ హావభావముల ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది తాను తిను ఏం చేస్తుంది బాగుంది బాగుంది బాగుంది ఇది కూడా తిను అని హావభావాల ద్వారా వ్యక్తం చేస్తోంది ఆ ఆనంద లక్షణాన్ని వాడు స్పృశించింది అంటే ప్రేరేపించింది ఏమిటిప్పుడు ఈ బాగుండి వాడికి ఏమైనా చెబికి పెట్టింది వాడికి భాష లేదుగా అన్నా కానీ ఏమైంది వాడికి తల్లి అనుభూతిని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆనందానుభూతిని వ్యక్తపరిచేటటువంటి పద్ధతిలో ఓహో ఈ ఆనందాన్ని నేను అనుభవించవచ్చు ఈ పదార్థం ద్వారా అనే స్ఫరణను అందించింది మనం ఇప్పుడు జ్ఞానం కాదా ఎంత జరిగితే అట్లా ఉన్నాయండి మరి మనిషికి ఆవు కూడా ఇంతే అర్థమైనా అది తింటూ ఉంటుంది అది తినే దాంట్లోనే దాని పిల్లలకి తనతో పాటు అవకాశం ఇస్తుంది లేకపోతే దానికి అది తినాలని తెలియదు అర్థమేనండి అట్లా ఆవు నేర్పిస్తుంది ఆ పిల్లలకి ఆ దూడలకి అట్లా నేర్పుతుంది అట్లా నేర్పగలిగేటటువంటి సాత్వికమైన జీవులే నేర్పుతాయి ఇట్లా తామసిక జీవులు కూడా నేర్పుతాయి పుల్లి ఏం చేస్తుంది పులి వేటాడుతుంది వేటాడ తినేస్తూ ఉంటుంది పిల్లలు మాత్రం దూరంగా ఉంటాయి వాటికి ఎందుకని అవి వరకు పాలతో పెరుగుతాయి ఆ పాల వల్లవి సత్వగుణానే కలిగి ఉన్నాయి పులిపాలైనప్పటికీ కూడా అవి ఏ గుణాన్ని కలిగి ధర్మాన్ని కలిగినాయి వాటిలో క్రౌర్యం లేదు వాటికి రక్తం రుచి మరగలేదు వాటిని ఏం చేస్తాడు ఇప్పుడు ఆ అంటే క్రౌర్యాన్ని ప్రదర్శించింది అనమాట ఇప్పుడు ఆనంద లక్షణాన్ని అందించేటటువంటి పద్ధతి బదులు ఏ లక్షణాన్ని అందించింది ఆ క్రోరత్వం అనే లక్షణాన్ని వైల్డ్ యానిమల్ కదా అది ఆ వైల్డ్నెస్ అనేది అని అందించిందట ఆ క్రోరత్వ లక్షణం అదేమైనట్టు మొదట్లో రావు ఆ కొట్టగా కొటగా కొటగా ఎందుకు కొడుదటికి అప్పుడు ఇటు వస్తుంది అనమాట వచ్చి దీంతో పాటు ఈ రుచి మెరుగుతుంది అనమాట ఇంకప్పుడు ఆటోమేటిక్గా అది కూడా దాని యొక్క స్వభావయుతమైన పుల్లి లక్షణం వచ్చేస్తుంది ఇది మనం ప్రకృతిలో ప్రపంచంలో ్రహిస్తూనే ఉన్నాం ఇలాగే గురువులు శిష్యులు కూడా ఉంటారు పులి వంటి గురువుని ఆశ్రయించావండి ఏం చేశాడు పులి అంటే గురువుని ఆశ్రయించావు అప్పుడేం చేశాడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే తయారు అదే అధపతనంగా చెందిస్తాడు ఆయన పతనం ఆయనతో పాటు ఏం మిమ్మల్ని కూడా పట్టుకోలేదు కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఏం చేయాలంట సరి అయిన గురువుని ఎంపిక చేసుకోవాలి ఈయనకి స్వరూపజ్ఞానం ఉందా లేదా దైవీ జ్ఞానం ఉందా లేదా బ్రహ్మనిష్ఠుడు అవునా కాదా అనేది చాలా ముఖ్యం శాస్త్రజ్ఞానం ముఖ్యమా బ్రహ్మనిష్టం ముఖ్యమా అంటే బ్రహ్మనిష్ట ముఖ్యం అర్థం ఏంటంటే చెడిపో అదే బ్రహ్మనిష్ట లేదు శాస్త్రజ్ఞానం ఒకటే అవుతుంది ఏమవుతాం ఏమవుతావో నీకు తెలియదు వాడికి తెలీదు అర్థమైందండి కాబట్టి గురువులని ఎంపిక చేసిన ఆశ్రయించేది నాలుగో జ్ఞానభూమికలో చాలా విశేషంగా ఉంటుంది ఎందుకనిట అష్టవిధ గురువులు ఉన్నారు గురువులలో ఎనిమిది తారతమ్యాలు ఉన్నాయి ఈ ఎనిమిది గురువులలో ముఖ్యంగా ఈ శక్తిమయ ప్రపంచంలో ఉన్నప్పుడు నిషిద్ధ గురువుల చేత ఆకర్షించబడతావు నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు వాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చేసి ఏమంటాడు నాకు అమ్మ అమ్మ అమ్మ ఆజ్ఞ అయింది నీకు ఇప్పుడు అర్జెంటుగా నేను గురుత్వం వహించాలి నువ్వు కాళ్ళట్టుకో నేను నీకు ఉపదేశం ఇస్తాను నువ్వు అర్జెంటుగా నేను నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నాకు అమ్మ ఆజ్ఞ అయిందంటే ఏం చేస్తావు అయిపోయా ఎందుకని ఏమో ఏ పుట్టలో ఏ అనుకున్నాడు అప్పుడు ఏమైంది ఆయన ఏ రకమైనటువంటి మనోమయ ప్రపంచంలో ఏ రకమైన శక్తి ప్రపంచంలో బిగించబడి నిన్ను కూడా అట్లాగే అదే రకమైన బంధనాలకు గురయ్యేటట్లుగా చేస్తాడు అర్థమైన నేను జగపేటలో ఉండగా ఆయన ఇట్లాగే వచ్చేసాడు ఇంటికి నేను లేనప్పుడు ఇంట్లో మా శ్రీమతి గారున్నారు వచ్చాడు ఇంటికి సరాసరే ఒక దీపం సమ్మె పట్టుకొని వచ్చాడు పట్టుకొని వచ్చి పర్వాలేదు అర్థమైందండి వచ్చేసి అర్జెంటుగా నాకు ఇప్పుడు ఆదేశం వచ్చేసింది అమ్మ దగ్గర నుంచి కొన్ని మీ ఇంటికి వెళ్ళమంది అమ్మ ఆదేశం అయింది అర్జెంటుగా నేను వెతుక్కుంటూ వచ్చాను మీ ఇల్లే వెతుక్కుంటూ వచ్చాను ఆయన నా త నా తల్లెద్రపండి ఇప్పుడు ఇక్కడ లేడుగా నాకు కనబడుతున్నాడు నేను అర్జెంటుగా ఇప్పుడు ఆయనని పట్టుకోవాలి ఆయనని ఆయనకి నేను గురువుని అని వచ్చేసి అప్పుడు ఆవిడేం చేస్తాం వీళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు అర్థమైనా ఇట్టా వచ్చాడు ఏంటంటే నాకేం తెలియడం లేదు ఆయన ఏదో చెప్తున్నాడు ఎలాంటి సమస్యలు వచ్చినాయి వీళ్ళెవరో నాకు తెలియదు వీడెవరో ఇంటికి నేను గురువుని ఆయన కావాలంటాడు ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు నేనేం చేయాలో నాకు తెలియడం లేదని ఫోన్ సరేలే ఆయనకు తృణమో పణమో సత్కారమో చేసి నువ్వు పంపించి చేయమ్మా అంటే ఆవిడేం చేసింది ఆవిడ ఒప్పుకున్నంత మేరకు దానం చేసి ఆయన సంతృప్తి పరిచి పంపించేసింది అర్థమైనా అదే మనం అప్పుడు లింగు ఉంటే ఏమైపోయింది ఇట్లా స్వాధీనపరుచుకునేటటువంటి గురువులు ఉంటారు ఇది నిషిద్ధ గురువుల పద్ధతి అన్నమాట అర్థమైంది ఈ రకంగా అంటే దైవీ జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు ఒక తీరుగా ఉంటారు స్వరూప జ్ఞాననిష్ఠులు ఒక తీరుగా ఉన్నారు బ్రహ్మనిష్ఠులు ఒక తీరుగా ఉన్నారు సాంతం గమ్యం చేయడం పరిపూర్ణమైనటువంటి స్థితిలో దేశికులేమో మరొక తీరుగా ఉన్నారు అర్థమైందా ఇట్లా ఆ శక్తిమయ ప్రపంచాన్ని ఆ మనోమయ ప్రపంచాన్ని దాటినటువంటి గురువుని నువ్వు పట్టుకోవాలి లేకపోతే కాబట్టి ఈ నాలుగో జ్ఞాన భూమికలో గురువు యొక్క పాత్ర చాలా విశేషమైనటువంటిది ప్రకృతి శక్తుల చేత నువ్వు ఆవహించబడుతూ ఉంటావు ప్రేరేపించబడుతుంటావు ఆకర్షించబడుతుంటావు ఈ లోపల అన్ని విజ్ఞానాలు లే పదార్థ విజ్ఞానం ఉంది శక్తి విజ్ఞానం ఉంది దైవ విజ్ఞానం ఉంది పూర్ణ జ్ఞానం ఉంది స్వరూప జ్ఞానం ఉంది చూడండి ఎన్ని జ్ఞానాల భేదం ఉందో అర్థమై అన్ని జ్ఞానమే మరి అట్లా ఉన్నప్పుడు నువ్వేమవ్వాలి నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావన్న దానిని బట్టే నేను అడక సాగుతుంది ఇక్కడ కాబట్టి నువ్వు సదా ఏం గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు దైవీ జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు జీవన్ముక్తుడైనటువంటి వాడు సప్తమ జ్ఞానభూమిగా అధిరోహించినటువంటి సద్గురుమూర్తిని నువ్వు ఆశ్రయించాలి అంతేగాని నువ్వు ఈ కింద వాళ్ళని ఆశ్రయించకూడదు నిషిద్ధ గురువులను అసలు ఆశ్రయించకూడదు అనేది హెచ్చరిక తెలుస్తున్నాను జై బాబా